ఎనీవే సో వీడు సంసార ధర్మములు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసినా నాదే అనుకుంటే వస్తాయి మీరు అనుకోవడం ఆలస్యం చేశారనుకోండి సంసారం అలా నిలబడుతుంది అనుక్కోలేదనుకోండి అవతల పోతుంది అంతే ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాక్ట్ మనం ఊరికి ముందు మనం కంగారు పడిపోయి నెత్తిని వేసేసుకుని ఆసక్తి పెంచేసుకుంటే ఇప్పుడు ఈ గారం చేస్తారు తల్లిదండ్రుల పిల్లని వాడికి దెబ్బ తగ్గ ముందు వీళ్ళు కంగారు పడిపోతుంటే వాడు మరింత వీళ్ళని చూసి వాడు కంగారు పడుతుంటే చూసి వాళ్ళు చెప్తారు కూడా మీరు అంత కంగారు పడకండి ఎవడు బాగానే ఉన్నాడని చూసి వాళ్ళు చెప్తారు కూడా ఈ దేహాదులు ఏముండే మమకారము కూడా అట్టిదే దానికంటే భిన్నంగా ఏమి ఉండదు కాబట్టి తెలుసుకుంటాడు క్షేత్రజ్ఞుడు సర్వ సంసార ధర్మములకు అతీతంగా ఉంటాడు బ్రహ్మస్వభావ స్వభావ అంటే స్వరూప అని అర్థం ప్రబ్రహ్మస్వరూపుడు ఎందుకంటే చూడండి సంసార ధర్మములు దేనికి ఉంటాయి దేహమే నేను అంటే దేహానికి ఉండే ధర్మాలన్నీ నాకొస్తాయి ఏమిటవి పుట్టుక చావు మొట్టమొదటి వచ్చేవి నేను దేహమును తెలుసుకునేవాడనేదాని దేహము నేను కాదు అనే వివేకంలో ఉన్నవాడికి పుట్టుక చావు ఉండవు పుట్టుక చావు ఎందుకుంటే ఉండవు కాబట్టి ఇప్పుడు నేనునో కుర్రాడు టీవీ చూస్తున్నాం ఇప్పుడు టీవీ చూస్తుంటే ఆవేళ ఇండియా నాలుగు రన్స్ కొట్టే కొడితే నెక్కుతారు పాకిస్తాన్ వ్యతిరేకంగా ఆ నాలుగు రన్స్కి రెండు రన్స్ కూడా వీళ్ళు అవుట్ అవుతారు చాలా టెన్స్ మ్యాచ్ సీరియస్గా కొర్రాడు చూస్తున్నాడు నేను చూస్తున్నాను నేను కూడా ఇంట్రెస్ట్గానే చూస్తున్నాను ఇండియా ఓడిపోయింది ఓడిపోతే చెస్ పోయింది ఇండియా అది నేను నవ్వు నవ్వాడు ఏదో ఉంటారు అంటే అప్పుడు నేనున్నాను ఏమో ఏమిటో అలా ఏడుస్తున్నా ఏమిటంటే వాడు ఏమంటాడో తెలిసినా మీరు ఇండియా ఓడిపోతే నవ్వుతారా మీరు అది పైగా ఇంకా అది కూడా ఇంకొంచెం ఏడుస్తాడు అంటే నేను చెప్పాను చూడరా జీవితంలో చూడు బాబు జీవితంలో ఏది ఓడిపోయినా నవ్వాలి అది అలవాటు చేసుకో ఉపయోగపడుతుంది ఎప్పుడు ఏడిపోయినప్పుడు ఏడవకూడదు ఓడిపోయినప్పుడు నవ్వు నవ్వాలి చాలా మంచి అలవాటు అని చెప్పి చెప్పారు సో ఆ విధంగా తాదాత్మ్యం అనమాట ఇండియా అక్కడ ఇండియా ఓడిపోవడం ఏమిటండి వీడు వీడు బంద్ చేస్తుంటే వాడు సరిగ్గా కొట్టలేకపోతే ఇండియా ఇంకో ఓడిపోతుంది ఇండియా ఓడిపోతుంది అసలు అరే పాకిస్తాన్తో ఎప్పుడూ ఓడిపోలేదు ఇదో ఇది ఒకటి ఓడిపోవడం ఊట్ ఓ అసలు హోల్ థింగ్ ఈజ్ రాంగ్ అంత మమకారం తాదాత్మ్యాన్ని బట్టి వచ్చింది తప్పిస్తే అసలు ఇండియా ఓడిపోలేదు ఏనాడు ఓడిపోలేదు ఏ ఏడు ఓడిపోయింది ఏమీ ఓడిపోలేదు ఒకప్పుడు వాడు షో బట్టర్ని ఒకడు వాడు ఇండియాని నేను నేను సర్వనాశనం చేసేస్తానన్నంత అలా ఉంది వాడు వాడు ఇప్పుడు ఏమయ్యాడు మేము ఇండియా తరఫున ఆడతాను ఇండియాలో సెటిల్ అవుతాను అంటున్నాడు కూడా మీరు గమనించారా ఇండియా ఓడిపోదండి ఇండియా ఎప్పుడు నొప్పుతుంది మేము ఎప్పుడు అలా ఓడిపోయినట్టు అనిపిస్తుందంట కాబట్టి పుట్టుక చావు అన్నది నాకు లేవు ఎప్పుడు ఉన్నాయని అనిపిస్తుంది దేహము నేనే అనుకుంటే ఉన్నాయని ఇప్పుడు దేహము నేను కాదు అని మీరు ఎప్పుడైతే అన్నారో అని తెలుసుకున్నారో పుట్టుగా చాలు లేవు పుట్టుగా చాలు లేకపోతే మీరు ఏమవుతారండి జీవుడవుతారా బ్రహ్మవుతారా బ్రహ్మ అవుతారు మీరే బ్రహ్మ బ్రహ్మస్వభావ చైతన్యమాత్రస్వరూప చూడండి దీంట్లో రహస్యం ఏంటంటే ఇది తివాచి అది ఎరుక చూడండి ఈ తివాచి నాది అది వాసన అది ఎరుక కాదు వాసన వాసనంటే ముక్కు వాసనని కాదు వాసన అంటే సంసార ఆసక్తి వాళ్ళ వాసన మనస్సులో ఉన్నటువంటి సంస్కారం అది పైకి వచ్చింది కాబట్టి ఇది తివాచి అంటే కాబట్టి సర్వ సంసారాన్ని అలా తెలుసుకుంటూ ఉండడం నేను ఇంకైతే చాలాసార్లు చెప్పాను జస్ట్ హోల్డ్ ఇట్ డే హోల్డ్ ఇట్ ఉంది అవేర్నెస్ తెలుస్తూ ఉంటుంది వీడు మన మెల్లో మాల వేశాడు తెలుస్తూ ఇంకొకడు మాల ఈయనకి మాల వేయడం అనవసరం ఉంటాడు ఇంకొకడు వచ్చి ఎందుకు ఎవరిష్టం వాటికి ఈ లోకం అలాంటిది అప్పుడు ఓకే అది వాడి సంస్కారం వాడి అభిప్రాయం అది ఇట్స్ ఆల్ రైట్ హీజ్ ఓకే విత్ హీజ్ ఒపీనియన్ గాడ్ బ్లెస్సింగ్ ఇవి చేస్తున్నావు ఇట్లా అన్నీ తెలుస్తూ ఉంటాయి దేనితోటి అహం అమా ఉండదు అన్నీ తెలుస్తూ ఉంటాయి దాన్ని అవేర్నెస్ ప్యూర్ అంటారు శుద్ధ చైతన్యం అంటారు మీరు ఆ చైతన్యాల్లో తెలిసినప్పుడు దానికి ఏదో ఈ అహం అమ జోడిస్తే అది ఇంప్యూర్ ఇక్కడ శుద్ధ చైతన్య స్వరూపుడుగా విడుమిగిలి ఉంటాడు దానికే వర్ణన అనశ్నన్నని తింటున్నాడు అంటే తాదాత్మ్యాన్ని చెందుతున్నాడు అని అర్థం అదే అంటున్నారు అనశ్నన్నన్య అభిచాకశీతి ఇది అనశ్నందన్య అభిపశ్యతి వచనా చూడండి అనశ్నందన్య అభిచాకశీతి మంత్రం ఆ మంత్రానికి వ్యాఖ్యానం చెప్పే బ్రాహ్మణం ఎలా ఉంటుంది మధ్యలో ఇతి పెట్టి వ్యాఖ్యానం ఉంటుంది అనశ్నో అభిచాకీతి అనశ్నన్నన్య అభిపశ్యతి అది అర్థం ప్రతిపదార్థం ఇతి అంటే అనగా అనశ్నందన్య అభిచాకశీతి అనగా అనశ్నందన్య అభిపశ్యతి అంటే ఇప్పుడు అనశ్నంకి అర్థమేం చెప్పారు అనష్నమే చెప్పారు దానికి అర్థమేం అక్కర్లేదు అన్యకు అర్థమేమిటి అన్యహే అభిచాకశీతికి అర్థమేమిటి అభిపశ్యతి అది బ్రాహ్మణం అది జ్ఞహ కాబట్టి జ్ఞహ అంటే జీవుడు కాదు వీడు ఎవడు ఈ జీవుడు ఈ జ్ఞహ ఎవడండి అనశ్నందన్య వాడు అంటే ఈశ్వరుడైపోయేటండి కాబట్టి జ్ఞ అంటే ఈశ్వరుడు తత్వమసి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి ఇత్యాదిశ్రుతి స్మృతిభ్యూ తత్వమసి అని ఉంటుంది త్వం అంటే అర్థం ఏమిటి త్వం అంటే ఈ దేహేంద్రియాదులతో సంబంధం లేని సర్వవ్యాపకమైన పరబ్రహ్మ అని అర్థం త్వమ్ చెప్పకూడదు వమ్మంటే దేహేంద్రియాదులకు సంబంధించింది అయ్యి ఉండాలి వమ్మంటున్నావు కదా నువ్వంటే కానీ త్వమ్ అంటే దేహేంద్రియాలకు సంబంధించింది కాబట్టి మిస్టర్ సోన్స్ ఫాదర్ ఆఫ్ చిల్డ్రన్ ఇలా మొదలెట్టకూడదు కాబట్టి దాన్ని ఏమంటారంటే శోధిత త్వం త్వమ్ని కొంచెం మీరు శోధన చెయ్యాలి ఎలా శోధన చేయాలి త్వమ్ త్వమ్ అంటే అహం మీరు త్వమ్మంటే నాకు అహమ్మవుతుంది నేను త్వమ్మంటే మీకు అహం అవుతుంది అహమ్ముని శోధన చేయాలి ఎలా శోధన చేయాలి శోధన చేయడం అంటే తోమాలి దాన్ని పాత్ర శోధన చేయమంటారు పాత్ర శోధనం గురువు అంటే ఏం చేస్తారు చింతపండు పీచు ఇసకాపెట్టు తోముతారు దాన్ని శోధనమంటారు ఇప్పుడు అహమ్ముని శోధనం చేయాలి ఎలా శోధనం చేయాలి ముందు మమాతో మొదలుపెట్టాలి మమాతో మొదలుపెట్టండి షష్ఠీభక్తితో మొదలు పెట్టండి మొదలుపెట్టి మమగృహం మమ భార్య ఇవన్నీ శోధన చేయాలి ఊరికే అలా తాత్కాలికంగా అనుకుంటారా అనుకుని ఎద్దరు కలిసి జీవించడం కోసం అలా అనుకుంటారు తప్పిస్తే మమాలు ఇవన్నీ ఏమీ కరెక్ట్ కాదు అని ఆ మమ్మల్ని తీసి పక్కన పెట్టడం వీళ్ళు వాకిలు ఉన్నాయి చూసారా అవి జడ పదార్థాలు జడ పదార్థాలతో మమేమిటి ఏమైనా అర్థం ఉండదానికి జడ పదార్థాలతో చేతనుడికి మమ ఉండదు ఓ జడానికి ఇంకో జడానికి తాడేసి కట్టచ్చు అంతేకాని చేతనుడిని జడంతో ఎలా కడతారు కాబట్టి మమ ఏమీ లేదు కాబట్టి మమ జీరో తీసిపారాయండి మమండ ఇక మహ్యం ఉంటుంది చతుర్థి నాది కాదు కానీ నా కొరకు ఇల్లు నాది కాదు అని నేను ఒప్పుకున్నాను కానీ నా కొరకు ఉన్నది నేనేలియే మహ్యం మహ్యం అంటే చూడు ఇల్లు నీ కొరకు ఉంద నువ్వు అంటే నువ్వు దేహం అవ్వాల్సి ఉంటుంది దేహం అయ్యి అలా అంటారు నేను దేహాన్ని ఆ ఇల్లు నా కొరకు ఉంది దేహంతో తాదాత్మ్యం చెందాలి కదా చూడు సాధకుడు దేహంతో ఎప్పుడూ తాదాత్మ్యం చెందకూడదు సాధకుడు శరీరీ అవుతాడు తప్పిస్తే శరీరము ఎన్నడూ అవడం కాబట్టి ఇల్లు దేవ ఎవరి కొరకు దేహము కొరకు నా కొరకు అని నువ్వు అనొద్దు దేహము కొరకు మహ్యం తీసుకురాయి ఇంకా అహమ్ముంటుండే అహమ్మంటే ఏమిటి అహమ్మంటున్నావు నువ్వు అహమ్మంటే ఏమిటి దేహము కాదు ఇంద్రియములు కాదు మనస్సు కాదు అహం అంటే శుద్ధ దేహేంద్రియాది అధ్యాసల నుంచి తొలగ అధ్యాసలను పక్కన పెట్టినా శుద్ధమైన నేను అనే ప్రత్యయం శుద్ధమైన అహం ప్రత్యయము అహం అహం అంటే నేను అనేటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీలింగ్ దానికి ఇంకా మీరు జత చేయకూడదు అటువంటి నేను అనే ఫీలింగ్ ఏదైతే అది శుద్ధత్వం అది త్వమ్ అంటే ఈ త్వమ్ ఆ పరబ్రహ్మయే అయి ఉన్నది అని తెలుసుకో తత్వమసి క్షేత్రజ్ఞించాతి మాం విద్ధి అంటే కూడా అర్థం క్షేత్రజ్ఞం అన్నాడు కానీ క్షేత్ర తాదాత్మ్యాపన్నం అనలేదు తాదాత్మ్యం చెందినవాడు ఈశ్వరుడు జీవుడుగానే ఉండిపోతాడు కానీ క్షేత్రాన్ని అలా తెలుసుకుంటూ ఉంటాడు అంతే తెలుసుకోవాలి అంతేగాని దాని చేత ఏ రకమైన ప్రభావము మన మీద పడకూడదు ప్రభావితులం కాకూడదు ఉదాహరణకి నేను ఎక్కడో ఇంటికి శిక్షకు వెళ్తా చాలా సంపన్నుల గృహానికి శిక్షకు వెళ్తా అక్కడ మార్బుల్సు గోడలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాలా ఖరీదైనవి ఉంటాయి మీకు కొంచెం చెప్తే అతిశయోక్తి అమెరికాలో నేను ఆ ఇంటికి శిక్షకు అక్కడ చూస్తారు మీరు సంపన్నులు ఎలా ఉంటారని చూడొచ్చు అక్కడ ప్రేక్షకులు వెళ్తే మీరు ఈ ట్యాప్స్ ఉంటాయి చూసారా అవన్నీ బంగారం ట్యాప్స్ ప్యూర్ గోల్డ్ ట్యాప్స్ అన్నీ కూడా ఏంటి అంటే చెప్పారు వీళ్ళకి బంగారు పాత్రలో నీళ్లు కాగితే ఆరోగ్యానికి మంచిది అని ఎవరో చెప్పారు దాంతో పాత్ర కర్మ ట్యాప్ల్లో అయితే ఇంకా మంచిది కదా అనే ట్యాప్ వాడు బంగారం పెట్టుకుంటాడు చూస్తాం చూసినప్పుడు మన మనస్సు ఎలా ఉంది ఇంప్రెస్ అయిందనుకోండి సపోజ్ ఇంప్రెస్ అయింది వాడు క్షేత్రజ్ఞుడు కాదు కాదు జ్ఞహ కాదు ఇంప్రెస్ ఫస్ట్ ఇంప్రెస్ అయితే తర్వాత అసూయ పుడుతుంది కాబట్టి ఇంప్రెస్ అవ్వద్దు అలాని వ్యతిరేకం అవద్దు ఎప్పుడు ఇంప్రెస్ అవ్వద్దు నెగిటివ్ అవ్వద్దు పాజిటివ్ అవ్వద్దు నెగిటివ్ అవ్వద్దు అలాగా నిర్లిప్తంగా ఉండడం అది చూపిస్తారు ఏమండదు బంగారం ట్యాప్స్ అని వాళ్ళు చూపించాలి కదా లేకపోతే మనకేం తెలుస్తుంది ఆ అలాగా అని అలా జ్ఞహ ఉండాలి నిర్లిప్తంగా ఉండాలి అటువంటి క్షేత్రజ్ఞుడుగా నేను మిగిలి ఉండాలి అప్పుడే ఆ క్షేత్రజ్ఞతత్వానికి హయ్యర్ డైమెన్షన్ తోటి ఐడెంటిటీ వస్తుంది అలా కాకుండా మీరు తాదాత్మ్యాన్ని చెందితే ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడి తక్కువ స్థాయిలోనే ఉండిపోతాడు అందుకే చాలా సూక్ష్మంగా ఉంటుంది ఐడెంటిఫై అయ్యారా జీవుడు అయిపోతాడు ఐడెంటిఫికేషన్ మానేశారా దాన్ని ఇంపర్సనల్ డైమెన్షన్ అంటారు ఆ పర్సనాలిటీకి పైకి వెళ్ళిపోతారు పర్సనాలిటీకి పైకి వెళ్ళిపోయి మీ లోపలే పర్సనాలిటీని ఎప్పుడైతే మీరు అధిగమించారో మీరు ఈశ్వరుడు అయిపోతారు కాబట్టి ఆ విధంగా శృతులు స్మృతులు కూడా క్షేత్రజ్ఞుణ్ణి ఈశ్వరుడుగానే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సత్వక్షేత్రజ్ఞం అంటే ఏమైంది అక్కడికి బుద్ధి ఈశ్వరుడు నేను చాలాసార్లు చెప్పాను జీవుడనే తత్వాన్ని అసలు అంగీకరించనే అంగీకరించము అని చెప్పాను చాలాసార్లు దేహము ఇంద్రియములు బుద్ధి ఉన్నాయి దీంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నది ఏముంది ఈశ్వరుడు అంటే ఇక జీవుడు అనే ఇండివిజువల్ ఎంటిటీ ఏమీ లేదసలు తావ విద్యోపసంహారదర్శన అవకల్పతే తావేత సత్వక్షేత్రజ్ఞవాం విధించజ ధ్వంసతే ఇత్యాది సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆ పై గ్రహస్సు బ్రాహ్మణంలో తేల్చిన జంట ఏమిటి బుద్ధి క్షేత్రజ్ఞుడు బుద్ధి క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అనుకున్నారు కాదు క్షేత్రజ్ఞుడు అంటే ఈశ్వరుడు సెటిల్ అయిపోయాడు అయితే సెటిల్ కాలేదేమో ఇంకా దీని మీద పైమాట ఏదైనా ఉందేమో పూర్వపక్షాలు సిద్ధాంతాలు అలా వస్తున్నాయి కదా అలా మీరేమనుకోరు అయిపోయింది సెటిల్మెంట్ వచ్చేసింది అక్కడ తావత ఏవో విద్యోపసంహార దర్శనం ఏవమేవ అవకల్పతే ఎందుకంటే శృతి క్షేత్రజ్ఞుడు బుద్ధి అని చెప్పేసి ఆ విద్యని అక్కడికి ఉపసంహారం చేసేస్తోంది ఏవం ఈ విధంగా ఉపసంహారం చేసేసింది ఏమని ఈ ఈ రెండు తౌ ఏతౌ సత్వక్షేత్రజ్ఞౌ ఇదిగో ఇక్కడ బుద్ధి ఉన్నది ఇదిగో ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అని దర్శించాలి ఇది చక్కటి మెడిటేషన్ ఒకటి ఉంది దీంట్లో నేను చేస్తూ ఉండి ఇవన్నీ అది ఇది చెస్ట్ లంగ్స్ నోస్ ఆ ఇన్హలేషన్ ఆపరేటర్స్ రెస్పిరేషన్ ఇది దాన్ని చూడడం దాన్ని నేను అన్నట్టుగా చూడకూడదు ఆపరేటర్స్లో చూడడం ఒక ఫిజికల్ ఆపరేటర్స్ ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ఉన్నాయి చూడండి అది ఎలా చూస్తామో దీన్ని కూడా అలా చూడటం దీంట్లోకి వాయువు లోపలికి వెళ్తోంది పైకి వస్తుంది వాయువు అంటే నేను పాఠంలో కూడా చెప్పాను ఇది ఒకసారి మెడిటేషన్ కూడా చేసినట్టు గుర్తు వాయువు అంటే ఏ వాయువు ఇవి ఈ పక్కనే ఉన్న వాయువు అని కాదా మీరు గాలి పీలుస్తున్నారు అంటే మీరు ఏ గాలి పీలుస్తున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్లో బ్రహ్మ ఇక్కడ జాంబి అపార్ట్మెంట్స్లో గదిలో మూల ఆ మూల ఉన్న వాయువు పీలుస్తున్నామని అనుకుంటాం మనం తప్పది మనం పీలుస్తున్నాము అంటే ఇక్కడ వాయువు పీలుస్తున్నాము అంటే కాలిఫోర్నియా వాయువులో ఉండే కొన్ని కణాలు ఇప్పుడు నా లోపలికి వెళ్ళాయని అర్థం సమష్టి వాయువుని మనం పిలుస్తూ ఇప్పుడు దీని మీద కొంత రీసెర్చ్ చేశారు మనిషి శరీరంలో ఐరన్ ఉంటుంది హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది హిమోగ్లోబిన్ ఈ ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది అని వీళ్ళేమో దాని పుట్టుపూర్వోత్తరాలు లెక్క కట్టారు సైంటిస్టులు లెక్క లెక్క కట్టేమన్నారంటే ఫలానా నక్షత్రం నుంచి వచ్చింది ఐరన్ అని చెప్పారు ఒక గెలాక్సీ ఒకటి ఉండేది నక్షత్రం యొక్క గర్భంలో హెవీ మెటల్స్ తయారవుతాయి ఆ గెలాక్సీ నుంచి మన సన్ను విడిపోయింది ఆ విడిపోయినప్పుడు ఆ గెలాక్సీ సముదాయం నుంచి కొంత ఐరన్ సన్నులోకి వచ్చింది ఆ సన్నులో నుంచి భూమి విడిపోయింది భూమి విడిపోయినప్పుడు సన్లో ఉండే కొంత ఐరన్ భూమిలోకి వచ్చింది భూమిలో ఉండే ఐరన్ మొక్కల్లోకి వచ్చింది మొక్కల్లోకి ఉండే ఐరన్ దేహంలోకి వచ్చి ఇప్పుడు దేహంలో ఉండేది అని చెప్పారు కాబట్టి ఇప్పుడు మన దేహంలో ఉండే ఐరన్ గెలాక్సీల కట్టిన సంబంధంకమనే ఉన్నది సమష్టితో కలిసి ఉన్నాం మనం విడిపోయేప్పుడు లేము అలాగే నేను పీల్చే గాలి సమష్టి వాయువు సమష్టి వాయువు అంటే పరబ్రహ్మే త్వమేవో ప్రత్యక్షం బ్రహ్మాసి నమస్తే వాయువు కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదేటో తెలుసిన ఇది ఆపరేటస్ ఉంది ఈ సమష్టి వాయువు పరమాత్మ ఈ ఆపరేటస్లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు అది మెడిటేషన్ మరి నువ్వెవరు నేను సాక్షిని ఎంతవరకు ఈ సాక్షి నువ్వు ఆ పరమాత్మవే అని తెలిసేట అల్టిమేట్ గా ఈ సాక్షి మూడోవాడు ఇప్పుడు మూడు వచ్చాయి కదా ఇక్కడ ఏమిటి ఆపరేటర్స్ వాయుదేవత వాయుదేవత లోపలికి వస్తోంది ఈ ఆపరేటర్స్ ని ఉజ్జీవింపజేస్తోంది మళ్ళీ బయటికి వెళ్తోంది ఈ ఆపరేటర్స్ ని ఫై చేస్తోంది అని అలా దర్శిస్తూ ఉంటాను నేను ఆ స్పర్శతో దర్శిస్తూ ఉంటాను కళ్ళు మూసుకుని దర్శిస్తాను తెరిచి కాదు దర్శిస్తూ ఉంటే ఇప్పుడు సాక్షిగా నిలిచి ఉన్నాను నేను ఇటువైపు పరమాత్మ ఉన్నాడు ఇటువైపు క్షేత్రము ఉండదు దేహము ఉన్నది ఇటు పరమాత్మ దేహము నేను సాక్షిగా ఉన్నాను ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఈ సాక్షి ఎట్టుపోతాడు ఇటు వచ్చి దేహంలో పడతాడా అటు పరమాత్మలో పడతాడా అంటే సాక్షి చేతనుడు దేహం జడం దేహంలో ఎన్నడూ పడ్డ అటు పరమాత్మే పడతాడు ఆ సాక్షి వెళ్ళి పరమాత్మలో విలీనం అయిపోతాడు అప్పుడు ఈ మెడిటేషన్ ఏమవుతుంది ఇంకే మెడిటేషన్ అక్కర్లా అయిపోయింది మెడిటేషన్ లేదు అన్నీ సెటిల్ అయిపోయింది ఎంతవరకు అయితే మీకు భేద దృష్టి ఉన్నదో అంతవరకు పరమాత్మని అలా దర్శిస్తూ ఉండటము పరమాత్మ గల భక్తిభావాన్ని కలిగి ఉండడము భేద దృష్టి పోగానే ఇంకా భక్తిలు అన్ని సెటిల్ అయిపోతాయి ఇంకా ఆ తర్వాత ఏమవుతుందో మీకే తెలుస్తుంది అది పరిస్థితి కాబట్టి ఇక్కడ ఏమున్నది ఇప్పుడు ఈ చెట్టు మీద ఏమున్నాయి సత్వ క్షేత్రజ్ఞ అలా సెటిల్ చేశారు ఇలా ఎవడైతే దీన్ని దర్శిస్తాడో ఏవం విధి ఇలా ఎవడో దర్శిస్తాడో వాడి హృదయంలో రజోగుణము పూర్తిగా వినాశం చెందుతుంది రజోగుణం పోయింది అంటే అర్థం సంసారం పోయిందని అర్థం వాడు వాడు ఈశ్వరుడు అని ఆ విధంగా అక్కడ ఆ పైంగి బ్రాహ్మణంలో ఆ మంత్రాన్ని ఉపసంహారం చేసేశారు కాబట్టి ఇంకా పూర్వపక్షాల్లో లేం సెటిల్ అయిపోయింది అయితే దీని మీద ప్రశ్న కథం పునః అస్మిన్ పక్షే తయోరణ్యతలం స్వాద్వత్తి సత్వం సత్వం ఇచేతనే సత్వే భోక్తృత్వ వచనమితి నేను ఎప్పటికీ అనుకునేవాడిని ఏమనుకునేవాంటే గుహాప్రవిష్టాధికరణం చాలా అద్భుతమైన అధికరణం అని అనుకునేవాడిని ఎందుకంటే దీంట్లో దేహము జీవుడు క్షేత్రజ్ఞుడు పరమాత్మ అనేక అంశాల మీద చాలా సమగ్రమైన వికారం ఉన్న అధికరణం అయితే ఇటువంటి అధికరణాలను చదవటానికి దాన్ని ఆకలింపు చేసుకోవటానికి కొంచెం ఆ శ్రద్ధ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా కొంతవరకు అవసరం అవుతాయి ఇది అలా హెచ్చరిక చేయటం నాకు అలవాటు ఏం పర్వాలేదు అయ్యా మీరు ఈ మంత్రంలో ఇప్పుడు సెటిల్మెంట్ ఏమి మంత్రం ఏమిటి ద్వాసుపర్ణ సైజా సఖాయా సమానం వృక్షం పరుషస్వ జాతే అధి మంత్రం తయూరణ్య పిప్లం స్వాద్వత్తి ఇప్పుడు ఆ రెండు ఎవరిప్పుడు సత్వ క్షేత్రజ్ఞ సత్వ అంటే బుద్ధి క్షేత్రజ్ఞలంటే ఈశ్వర్ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అని చెప్పడంలో అభ్యంతరం లేదు ఎందుకంటే అనశ్నన్ అన్య అభిచాక శిటి పెర్ఫెక్ట్గా కుదిరింది ఈ సత్వ బుద్ధిని పట్టుకుని తయో పిప్పలం స్వాదు అత్తి ఆ సుఖదుఖరూపమైన ఫలములను అనుభవిస్తోంది బుద్ధి అని చెప్పారే అక్కడ మాకు సందేహం ఏమిటా సందేహము అంటే బుద్ధి జడం బుద్ధి జడం జడమైన బుద్ధి చేతనంలా అనిపిస్తుంది కానీ జడం రిఫ్లెక్షన్ చైతన్యం యొక్క ప్రతిఫలనాన్ని బట్టి బుద్ధి చేతనంలా అనిపిస్తుంది మీకు దృష్టాంతం చెప్తా చూడండి ఇసక ఉంది అర్థం ఉంది మీరు బీచ్లో కూర్చున్నారు ఎదురుకుండా ఇసుక ఉంది పక్కన అర్థం ఉంది ఈ రెండింటికి తేడా ఏమిటంటే ఏమి తేడా లేదు రెండు కానీ ఇసుకలో ముఖం కనపడదు అర్థంలో ముఖం కనపడుతుంది కారణం ఏంటంటే ఈ ఇసుకనే కనుక మీరు అలాగా దాన్ని కరిగించి ఇసుకని కరిగించవచ్చు త్రీ హండ్రెడ్ డిగ్రీస్కి వెయిట్ చేస్తే ఇసక లిక్విడ్ కింద అవుతుంది ఆ లిక్విడ్ని అలా పోత పోస్తే చల్లారిస్తే అది అర్థం అవుతుంది కాబట్టి ఇసుకకి అర్థానికి ఏమీ తేడా లేదు కొంచెం సూక్ష్మరూపం ఇసుకని కొంత దాంట్లో ఉండే చెత్త జదారం తీసేసి సూక్ష్మ రూపాన్ని తీసుకొస్తే అర్థం అవుతుంది ఇప్పుడు ఈ ఇసక్తి అర్థానికి తేడా ఈ అర్థము ఆ ప్యూరిటీని బట్టి సూర్యకిరణాలని రిఫ్లెక్ట్ చేస్తుంది ఇసుక రిఫ్లెక్ట్ చేయదు అంతే కదా అదేవిధంగా మనం తినే అన్నము అది చైతన్యాన్ని రిఫ్లెక్ట్ చేయదు బయట కంచంలో ఉన్న కానీ అదే అన్నాన్ని తినేసి అది అరిగి ఆ సూక్ష్మాంశం మనస్సు అయినప్పుడు ఇసుకని కరిగిస్తే ఆ సూక్ష్మాంశం ఎప్పుడైతే అవుతుందో ఆ మనస్సు ఆ చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది ఇప్పుడు మీకు ఇసుక చూస్తే ఇసుక ఉపేక్గా కనపడుతుంది అర్థాన్ని చూస్తే ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది దాని అర్థం రెండు వేరేని కాదు రెండు జడములే అదేవిధంగా మనస్సు బయట కంచంలో ఉండే ఆహారం ఎంత జడమో మనస్సు కూడా అంత జడమే కానీ మనస్సు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది టూ ది హయ్యర్ స్పిరిట్ అంటే ఆ చైతన్యానికి ట్రాన్స్పరెంట్గా ఉన్న కారణంగా అదే స్వయం ప్రకాశమైన చేతనమా అని కలుగుతుంది కాబట్టి మనస్సు జడం అదే బుద్ధి బుద్ధి అన్నా మనస్తున్నా ఇక్కడ జడం అటువంటి జడమైన బుద్ధి ఎందు ఎలా కుదురుతుంది అని ప్రశ్న ఉచ్యతే అని సమాధానం చెప్తున్నాను ఇక్కడ సత్వక్షేత్రజ్ఞులు అని క్షేత్రజ్ఞులంటే ఈశ్వరుడు అని దాంట్లో సందేహం వెళ్ళి అంటే దాన్ని బుద్ధి ఎందుకు భోక్తృత్వం ఎలా కుదురుతుంది అంటే భోక్త కావాలి ఇప్పుడు వాడికి భోక్తకి ఏదైనా ఒక స్థానం చూపిస్తాలి కర్తా భోక్తా కహ అని విల్ ఫ్రీ విల్ అని కూడా అంటూ ఉంటారు ఈ విల్కి విల్ అంటే కర్తా భోక్త అనే చాలామంది ఈ విల్ గురించి చాలా సతమతం అవుతూ ఉంటారు అంటే ఫ్రీ విల్ ఉంది కదా ఎవరి ఫ్రీ విల్ ఎవరిది ఫ్రీ విల్లు ఇలా అంటుంటారు రామకృష్ణుడు శ్రీరామకృష్ణ మహంశాం ఏమని చెప్పారంటే ఫ్రీవిల్ అనేది కూడా ఎలా అయితే దేహేంద్రియాదులు ఆ హయ్యర్ పవర్ యొక్క అధీనంలో పనిచేస్తున్నాయో ఫ్రీవిల్ కూడా దాని యొక్క అధీనంలోనే పనిచేస్తుంది అని చెప్పారు సరిపడింది కదా ఇంకక్కడికి సెట్ అయిపోయింది కదా మనం ఏమనుకుంటామంటే ఫ్రీవిల్ అంటే ఇండిపెండెంట్ విల్ అనుకుంటాం అలాగేమీ లేదు సమస్య ఆ పరమేశ్వరుని యొక్క అధీనంలోనే కన్ను ముక్కు చేస్తున్నట్టుగానే ఫ్రీవిల్ కూడా ఆ పనిచేస్తుంది అని తెలుసుకుంటే అది ఇట్ ఈస్ నోమోర్ అ ఫ్రీ విల్ సెటిల్ అయిపోయినట్టు ఎనివే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే భోక్త ఎవరు భోక్త సత్వము బుద్ధి అని చెప్పాను కదా ఎందుకంటే అన్య విపులం స్వాద్భత్తి కానీ బుద్ధి ఎందు భోక్తృత్వం ఎలా కుదురుతుంది ఎందుకంటే జడం కదా జ్ఞేయం శృతి అచేతనస్య సత్వస్ భోక్తృత్వం వక్ష్యామి పిప్రవృత్తా తర్ీ చేతనస్య క్షేత్రజ్ఞ అభోక్తృత్వం బ్రహ్మస్వభావతా వక్ష్యామీ ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రం ఇది కొంచెం కేర్ఫుల్ గా మీరు అర్థం చేసుకోవాలి ఈ మంత్రంలో రెండు ఉన్నాయి సత్వము భోక్త పండు తింటోంది క్షేత్రజ్ఞుడు పండు తింటలేదు అని రెండు చెప్పారు ఇక్కడ ఇప్పుడు ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటి ఇంటెంట్ ఏమిటి ఇంటెంట్ ఇన్ని రకాలుగా ఉండొచ్చు ఏమిటి ఈ సత్వము భోక్త అని చెప్పడం ఇంటెంటా లేక క్షేత్రజ్ఞుడు భోక్త కాదు మనశ్నన్నన్య అభిజాకశీతి అని చెప్పడం ఇంటెంటా లేక రెండూ చెప్పడం ముందు తాత్పర్యము గలదా మూడు రకాలుగా మీరు తీసుకోవచ్చు శంకరులు ఏమంటున్నారంటే ఈ మంత్రానికి తాత్పర్యము ఈ బుద్ధి భోక్త అని చెప్పడం ముందు కాదయా క్షేత్రజ్ఞుడు భోక్త కాదు క్షేత్ర భోక్త అయితే భోక్త కాదు కాబట్టి ఈశ్వరుడే అని చెప్పడం ఈ మంత్రం యొక్క తాత్పర్యము అని అంటున్నారు ఇప్పుడు జీవుడికి భోక్తృత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చిందా ఈ మంత్రము లేకపోతే జీవుని యొక్క యథార్థతత్వమైన ఏ క్షేత్రజ్ఞతత్వము గలదో అది వాస్తవంలో బ్రహ్మయే అని చెప్పడానికి వచ్చిందా దేనికి వచ్చింది మంత్రం అంటే దీవుడికి భోక్తృత్వాన్ని చెప్పడానికి రాలేదు క్షేత్రజ్ఞుని యొక్క యథార్థతత్వంలో భోక్తృత్వం లేదని చెప్పడం కోసమే వచ్చింది దాని తాత్పర్యం అది కాబట్టి ఈ భోక్తృత్వం ఎలాగా అను కాకు ఈ భోక్తృత్వం యథార్థంగా ఉందని చెప్పట్లేదు అది అజ్ఞానం చేత కల్పితమైన భోక్తృత్వం ఆ భోక్తృత్వాన్ని అనువాదం చేసి క్షేత్రజ్ఞుడికి యథార్థంగా భోక్తృతృత్వము లేదు అని చెప్పడం ముందు ఈ మంత్రానికి తాత్పర్యము దీనికి ఒక అద్భుతమైన దృష్టాంతాన్ని అఖండానికి ఇచ్చారు అలాంటి దృష్టాంతం చెప్పడం కూడా కష్టమే ఒకప్పుడు ఎలాగంటే చూడండి నేను రైల్వే స్టేషన్కి ఒక మహాత్ములు వస్తున్నారంటే రిసీవ్ చేసుకుందుకు వెళ్ళాను నేను ఇంకొకర్రాలు వెళ్ళాను ఆయన వచ్చా రైల్లో దిగారు దక్షిణ ఎక్స్ప్రెస్లో నేను మేము ట్రైన్ ఎంత పొడుగుంటుంది కదా ఆయన కోసం చూడడంలో నేను చెప్పాను చూడు చూడు అదూరంగాను ఆ చిరిగిపోయిన చొక్కా వేసుకున్న ఆయన ఆయనే మనం ఆయనే అని చెప్పాను కావండి ఇప్పుడు ఆ వాక్యంలో రెండు అంశాలున్నాయి చిరిగిపోయిన చొక్కా ఆయన ఆయన మహాత్ముడు కావండి ఇప్పుడు నా ఇంటెంట్ ఏమిటి చిరిగిపోయింది చొక్కా చెప్పడం ముందు తాత్పర్యమా లేకపోతే మనం వెతుకుతున్న మహాత్ముడు ఆయనే అని చెప్పడం ముందు తాత్పర్యమా అది తాత్పర్యం మరి చిరిగిపోయిన చక్కా ఏం చెప్తావు అంటే ఊరికే అనువాదం మాత్రం ఇంతే మెన్షన్ చేసే ఉంటాయి అంతేగాని చొక్కా తిరిగిపోయే ఎలా ఉన్నాడో అని నేను అంటలేదు అలా అంటే దాని తాత్పర్యం వేరే ఉంటుంది అలా అనొచ్చు ఏ ఏమిట స్వామి నన్ను ఏ తత్వ విధానం నువ్వు ఇలాగ వేషాలు వేస్తావు చిరిగిపోయింది చొక్కా ఇప్పటికీ కొత్త అని ఒక ఆ తాత్పర్యం వేరే దాని అలా చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడ తాత్పర్యం ఆయన చొక్కా తిరిగిపోయిందని వీటికి చూపించటం కాదు ఇక్కడ తాత్పర్యం ఏంటంటే నువ్వు ఏ మహాత్ముల కోసం వెతుకుతున్నావో ఆయన ఆయనే అని చెప్పడం అలాగే బుద్ధి ఎందు జడమైన బుద్ధి ఎందు భోక్తృత్వాన్ని కూర్చోబెట్టడం కోసం కాదు తాత్పర్యం ఇక్కడ ఇక్కడ తాత్పర్యం ఏంటంటే శుద్ధమైన క్షేత్రజ్ఞందు భోక్తృత్వం లేదు అని తెలుసుకో అని చెప్పడం కాబట్టి నీ ప్రశ్న అసంగతము అని కొట్టిపారేసాడు అయితే అప్పుడే పోలేదు ఎక్కడో చోట పెట్టాలి కదా ఈ భోక్తృత్వాన్ని చూపిస్తారు తదర్థం సుఖాది విక్రయావతి సత్వే భోక్తృత్వమధ్యారోపయతి క్షేత్రజ్ఞునియందు భోక్తృత్వము లేదు అని చెప్పడం కోసం కాంట్రాస్ట్ చూపించాలి ఎప్పుడు కూడా మనం కాంట్రాస్ట్ చూపిస్తే కానీ తెలుసుకోలేము అది ఎర్రగా ఉందిరా పక్షి చూడమంటే ఎక్కడుందని అడిగాడు చూడు ఆ పక్కన పచ్చటి ఆకులు ఉన్నాయి చూడు ఆ పచ్చడి ఆకుల పక్కన ఎర్రగా ఉంది చూడు అంటే అప్పుడు ఎర్రగా ఉంది పక్షిని చూస్తారు కాంట్రాస్ట్ చెప్పడం తాత్పర్యం కానీ ఆ పచ్చటి ఆకులు చూపించడం అనేది తాత్పర్యం లేదు ఆ బుద్ధిలో సుఖాది వికారములన్నీ కలుగుతూ ఉంటాయి ఆ బుద్ధి చాలా చిత్రమైనటువంటి సూక్ష్మమైన తత్వం అది మీకు మీరు అనుకున్న పని అయిందనుకోండి మీ బుద్ధి యొక్క లక్షణం ఓ రకంగా ఉంటుంది ఒక జనరల్ సెన్స్ ఆఫ్ ఇన్థూజియాజం ఉంటుంది బుద్ధికి మీరు అనుకున్న పని అయితే ఇప్పుడు మీకు ఫోన్ కాల్ వస్తుంది మూడు గంటలు ఫోన్ కాల్ వస్తుందని ఎదురు చూస్తున్నారు అనుకోండి ఫోన్ వచ్చేసి మీరు అనుకున్న పాజిటివ్ న్యూస్ వచ్చేసింది అనుకోండి మీ మనస్సు ఎలా ఉంటుంది ఒక రకమైన సుఖాకారంలో ఉంటుంది అది చెప్పడం కష్టం అనుభవమైన వైకలి అలా ఇంకా ఫోన్ రాలేదనుకోండి మూడు అయింది మూడు పావు అయింది ఫోన్ రాలేదనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది ఒక రకమైన టెన్షన్లో అదే బుద్ధి ఇటువంటి వికారాలన్నీ బుద్ధి మీద వస్తూ ఉంటాయి దాన్ని బట్టి బుద్ధి మీద వచ్చే వికారాలని మనస్సులో పెట్టుకుని ఈ బుద్ధి భోక్తలా ఉందయ్యా అని చేశారు నిజంగా జడమైన బుద్ధిని భోక్తని చెప్పడం ముందు శృతి యొక్క తాత్పర్యం కాదు బుద్ధిలో వికారాలు వస్తున్నాయి కాబట్టి ఇది భోక్తలాగా ఉంది అని చెప్పారు అంతే అధ్యారోపణ చేశారు ఎలాగంటే ఇసుక చూడు అసలు ప్రకాశించట్లేదు అర్థం చూడు ఎంత బాగా ప్రకాశిస్తుందో అన్నట్టు అర్థమేం ప్రకాశించదు ప్రకాశించేది ఎప్పుడూ చూస్తుండే అయినా కూడా ఇసుకతో పోలిస్తే ఇది బెటర్ అన్నట్టుగా ఏదో సంథింగ్ యూ సే లైక్ దాట్ అదే విధంగా ఇక్కడ బుద్ధి ఎందు భోక్తృత్వాన్ని చేశారు అధ్యారోపణం చేయడానికి తగినంత హేతువు కూడా ఉండేది ఏమిటంటే ఆ బుద్ధిలో సుఖ వికారము అలా కలుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని భోక్తాండంలో నష్టమైన ఇదం హి కర్తృత్వం భోతృత్వం చత్వక్షేత్రజ్ఞయో ఇతరేతర స్వభావా వివేకృతం కల్ప్యతే తర్వాత ఇప్పుడు ఒక సిద్ధాంత వచ్చిన చెప్తున్నారు ఈ చర్చలంతా చేసి చాలా చక్కటి పారాగ్రాఫ్ ఇదం కర్తృత్వం భోక్తృత్వం ఇక్కడి నుంచి కంటస్థం చేయదగిన మొత్తం అధికరణానంత అధికరణానికంతకీ మకుతాయమానమైన అధిక వాక్యాలు ఇప్పుడు కర్త భోక్తా ఉంది డూయర్ ఎంజాయర్ ఈ కర్తృత్వము భోక్తృత్వము ఇది ఇది బుద్ధిదా క్షేత్రజ్ఞుడిద అని కదా ప్రశ్న చూడండి ఈ కర్తృత్వ భోక్తృత్వములు బుద్ధిది కేవలము హండ్రెడ్ బుద్ధిదని చెప్పడానికి వీలు ఉండదు ఎందుకంటే బుద్ధి జడంగనగా జడం భోక్త ఎలా అవుతుంది కర్త భోక్త జడం కాలేదు కదా దేహం ఉందనుకోండి దేహము కర్త ఎలా అవుతుంది కేవల దేహం కర్త అవ్వదు కదా తర్వాత ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది అనుకోండి ఫ్యాన్ తిరుగుతోందంటే ఈ తిరగడము ఫ్యాను ధర్మమా ఎలక్ట్రిసిటీ ధర్మమా అని అడిగారు అనుకోండి అంటే ఫ్యాను ధర్మము అని చెప్తే అరే ఫ్యాను అది ఇనర్త్ ఆబ్జెక్ట్ అయ్యి అది అది ఎలా తిరుగుతుంది ఫ్యాన్ ఇనర్త్ ఆబ్జెక్ట్ కదా న్యూటన్ స్లాయేవిటి అండ్ ఆబ్జెక్ట్ ఎ ట్రస్ట్ రిమైన్స్ ఎ టిల్ ఎటర్నిటీ టిల్ ఎటర్నిటీ సృష్టి ఉన్నంత కాలం రెస్ట్లోనే ఉంటుంది ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తే కదుగుతుంది కానీ లేకపోతే రెస్ట్లోనే ఉంటుంది అది ఇనర్ తబ్జెక్ట్ ఒక లక్షణం ఫ్యాన్ ఇనర్త ఆబ్జెక్ట్ అది అది తిరగడం అనే ధర్మము ఫ్యాన్ది కాదు మరి అయితే ఇంకది ఏంది రెండోది ఇంకేమింది ఎలక్ట్రిసిటీ అయితే తిరగడం అనే ధర్మం ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఏమీ తిరగదు ఎలక్ట్రిసిటీ తిరుగుతుందని ఏమి చెప్పండి అది తిరగదు మరి ఇప్పుడు ఈ అనే ధర్మం ఎవరది ఫ్యానుదా ఎలక్ట్రిసిటీదా ఈ చర్చ సృష్టి అయ్యి వరకు చేసిన పెమల్ అది కాదు అది ఎప్పుడు ఆ ఫ్యాను ఎలక్ట్రిసిటీ కలిసినప్పుడు వస్తుంది ఆ ఫ్యాను ఫ్యాన్ లాగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ లాగా ఉంటే తిరగడం అనేది ఉండదు ఎప్పుడైతే ఫ్యాను ఎలక్ట్రిసిటీ కలిసేయో ఆ కలయికలో మీకు తిరగడం వస్తుంది కాబట్టి ఈ తిరగడం దీందా దీందా అనే ప్రశ్నే తప్పు అసలు దీన్ని కాదు దీంది కాదు ఆ కలిసినప్పుడు వస్తుందండి ఆ కలయిక నుంచి పుడుతుంది ఓకే ఇప్పుడు మూడు ఉంది ముడి ఈ ముకి కూడా అంతే అర్థం ఇప్పుడు రెండు తాళ్ళు ఉన్నాయి ఈ ముడి వేశాను ఒక తాడు పక్కన పెట్టుకుంటా ఇప్పుడు లేదు సో ముడి వేశాను ఇప్పుడు ఈ ముడి ఈ తాడుదా ఈ తాడుదా అరే క్యా బాధ ఈ తాడుదని చెప్పారనుకోండి దీనికి మార్క్ పెడతా రెడ్ దీనికి గ్రీన్ మార్క్ పెడతా ఈ ముడి ఏ తాడుదని అడుగుతా అడిగితే రెడ్ తాడిదే మీరు చెప్పారనుకోండి ఇలా తీసి చూపించి అక్కడున్న ముడి అంట కాదు గ్రీన్ థాడ్ది అన్నారనుకోండి మళ్ళీ ముడి తీసి మీకు గ్రీన్ థర్డ్ చూపించి ఎక్కడున్న ముడి అంట అదే ముడి రెండు థాడ్ది కాదు గ్రీన్ థర్డ్ది కాదు ఆ రెండు కలిసినప్పుడు వస్తుంది అంతే అది దాని ఏదో ఒకదానికి దాన్ని అంటగట్టి ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా కర్తృత్వభోక్తృత్వములు ఇటు దేహేంద్రియ బుద్ధులది కాదు బుద్ధిది అంటే ఇంత దేహేంద్రియాలు కూడా దాంట్లో ఉంటాయి బుద్ధి ఎందు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు దాని ఎందు ప్రతిఫలించేటువంటి ఆత్మ చైతన్యం నందో కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు మరి ఎప్పుడొస్తాయి ఈ రెండింటి కలయికలు వస్తాయి ఈ కలయిక ఎలా కుదురుతుంది కర్ దేహేంద్రియాదులు బుద్ధి జడము ఆత్మ చైతన్యం చేతనము చేతనానికి జడానికి కలయిక కుదరదు మీరు రెండు జడాలని ముడేయచ్చు మీకు తాడిస్తాను దీపం వేస్తాను దీపం వేస్తే ఏమొస్తుంది అక్కడి నుంచి తాడిస్తాను ఆ కాంతికి తాడికి ముడి వేస్తారా మీరు వేయలేరు ఎందుకంటే ముడి వేయడం కుదరదు అది సూక్ష్మము ఇది స్థూలము ముడి వేయాలంటే రెండు స్థూలాలు అవ్వాలి కాబట్టి ఇప్పుడు బుద్ధి దేహేంద్రియాదులు వాటికి ఆత్మకి అసలు కలయికే లేదు కలయిక లేనప్పుడు మీకు భోక్తృత్వం కలయికలో ఉందని ఎలా చెప్తారు అంటే కలయిక అజ్ఞానం చేత వచ్చింది అవివేకం చేత వచ్చింది దేహము వేరు నేను చేతనుడను అనే వివేకం ఉంటే కలయిక లేదు కానీ ఆ వివేకం వీడికి లేదు అజ్ఞానం చేత అవివేకంలో వీడు బతుకుతూ ఉంటాడు నేనే దేహము దేహమే నేను అనుకుంటాడు వచ్చిందా కలయిక అజ్ఞానం చేత వచ్చింది అజ్ఞానం చేత కలయిక వచ్చినప్పుడు ఆ కలయికలో కర్తృత్వభోక్తృత్వాలు అనుభవానికి వస్తాయి అంతే కాబట్టి రెండు పాయింట్లు ఒకటి కర్తృత్వ హోక్తృత్వాలు ఇటు దేహేంద్రియాదులవి కాదు అటు క్షేత్రజ్ఞుడివి కాదు రెండు బుద్ధిను బుద్ధి దేహేంద్రియములు అన్ని కలిసి ఒకటే సో బుద్ధిను క్షేత్రజ్ఞుడు కలిసినప్పుడు ఆ కలయికలో కర్తృత్వ భోక్తృత్వాలు రెండు మూడు ఈ కలయిక యథార్థమైన కలయిక కాదు ఇది అజ్ఞాన కల్పితమైన కలయిక మూడు అంశాలు ఇదం హి కర్తృత్వం భోక్తృత్వంచ ఈ కర్తృత్వభోక్తృత్వముడు సత్వక్షేత్రజ్ఞయోహం ఇతరేతర స్వభావ అవివేకృతం కల్ప్యతే సత్వము అంటే బుద్ధి జడము క్షేత్రజ్ఞుడు చేతనము ఈ రెండింటికీ కలయిక లేదు అనే సంగతి వీడికి ఆ అవివేకం నుంచి కర్తృత్వభోక్తృత్వాలు లేనివి కల్పించబడతాయి కాబట్టి కర్తృత్వోక్తృత్వాలు కల్పితములు అంటే అజ్ఞానకల్పితములు అంటే మీ జీవత్వం ఏమిటవుతుందండి అజ్ఞానకల్పితం అవుదా మరి పరమాధతస్ న్యత్యాపి సంభవతి అచేతన సత్వ సవిక్రీయ క్షేత్రజ్ఞ దీన్ని ఒక ఒక పరిభాషలో చెప్పేవారు మన ఆయన గారు ఆయననివ్వరు ఇది ముళ్ళ కిరీటము అనివ్వరు ఈ కర్తృత్వ భోక్తృత్వములోనే ముళ్ళ కిరీటం ఈ ముళ్ళ దేని నెత్తి మీద పెట్టాలి ఇప్పుడు అది చర్చ ఇటు బుద్ధి నెత్తి మీద పెడదామా అంటే అది జడమై కూర్చుంది ఇటు క్షేత్రజ్ఞ నెప్పి మీద పెడదామంటే క్షేత్రజ్ఞ మీద అనశ్నన్ దానికి కర్తృత్వ పెట్టడం కూడా దేని మీద పెట్టాలి ఇప్పుడు ఈ కిరీటం అని చర్చ జరుగుతాం ఇప్పుడు ఏమంటున్నారంటే పరమార్థంగా చెప్పాలంటే అంటే మీకు వస్తుస్థితి యథార్థ స్థితి చెప్పాలంటే కర్తృత్వ భోక్తృత్వాలు ఇటు బుద్ధికి చెందవు అటు క్షేత్రజ్ఞుడికి చెందవు ఎందుకంటే బుద్ధి జడం గనక కర్తాభోక్త కాదు క్షేత్రజ్ఞుడు శుద్ధచేతనుడు కనుక కర్తాభోక్త కాదు కాబట్టి ఈ శరీరం ఇటు వెళ్ళదు అటు వెళ్ళదా ఏమంటాయి కాబట్టి దీనికి కుదరదు దానికి కుదరదు ఎందుకంటే క్షేత్రజ్ఞుడు అవిక్రీయుడు వికారరహితుడు కాబట్టి వికారము లేని చోట కర్తృత్వభోక్తృత్వాలు ఉండవు బుద్ధి జడం గనక కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు అవిద్యా ప్రత్యుపస్థాపిత స్వభావ సత్వ సుతరాన్న సంభవతి తాచతి ఎత్ర అన్యది వా అన్నోన్య పశ్యే ఇ స్వప్నదృష్టహస్తవహారవత్ అవిద్యా విషయవ కతృత్వాదివ్యవహారం దర్శయతి సరే చూడే ఈ సత్వక్షేత్రజ్ఞులు అంటే బుద్ధి క్షేత్రజ్ఞులు కలిసినప్పుడు మాత్రమే ఈ కలయుక నుండి మాత్రమే కర్తృత్వ హోత్రత్వములు వస్తాయి తప్పిస్తే ఇటు శుద్ధ సత్వానికి కానీ అటు శుద్ధ క్షేత్రజ్ఞునికి కానీ కర్తృత్వ హోత్రృత్వములు ఉండవు ఈ కలయిక అజ్ఞాన కల్పితము కాబట్టి కేవలము అజ్ఞానం చేతనే కర్తృత్వ హోత్రృత్వాలు భాషిస్తాయి జ్ఞానం ఉన్న చోట కర్తృత్వ ఉండవు అని చెప్తున్నారు దాని మీద ఒక బృహదారం యొక్క శృతి కొంత విచారం ఉంది అయిపోతుంది అనుకున్నాను ఇప్పుడు అవదండి కాబట్టి మళ్లీ క్లాస్లో ఆ విచారం పూర్తాడు ఓం పూర్ణముద పూర్ణమిద పూర్ణ పూర్ణము దూర్ణశమాదాయ పూర్ణమైవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సత్సత్ శ్రీకృష్ణాపణమస్తు